శోదం యేశ్వభ పరిచయం దీవానికి దినంతో సాయం చేసిన నడిపించను ఈ దినం ఎంతో చూడలేకుండా శువప్రభ మాకు నిలబెట్టుకోవాలి శోదం ఇజ్రాయల్ పరిచయ దీవానికి శోదం బ్రాహ్మ సాకుల దేవ మీరు అక్కడ తొరుగుంది స్వప్రభ మీరు సిద్ధపడాలా అనేకలు సిద్ధ పాటి చేయాలా వాక్యం ద్వారా కాల్చేసి నా దీవాని రాక భావస్వామి పొంది నా లోతు నడిపించి సరస్వతో నడిపించి మీరే మాత్రం మా కింద మాట్లాడమని ఇస్తున్న ప్రాస్థ్యాంక్ యూ బ్రదర్ ప్రేస సిస్టర్ ఒక పాట పాడండి సిస్టర్ ఓకే చారు నిత్య జీవము నొందేద్దరు ఈ సున్ని నిత్య జీవము ఆనందముతో దినదినము సంతోషము ఆనందముతో దిన దినము జువారు ఆకువలే, మంది వాడవారనియాకువలే దిన దినో బల మందరు జీ ారు నిత్య జీవమునెదరు చీకటి నుండి వెలుగునకు మరణము నుండి జీవముకు చీకటి నుండి వెలుగునకు మరణము నుండి జీవముకు చేయి విడువ కథనతో కూడా పించును చేయి చేతనతో కూడా ఏ నడిపించును ఆ హల్ అహ హూయా ఏసు తించు వారు నిత్య జీవము నొందెదరు ను కలిగినెరు స్తుతీంచువారు నిత్య జీవము నుందెదరు ఏ సునిస్తుతించువారు నిత్య జీవమునుందెదరు ఆనందముతో దినదినము సంతోషముతో ను ఆనందముతో దిన దినము సంతోషము దరు ఈసుతించువారు నిత్య జీవమును బెరరు ప్రేజరాట్ సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ రేజ్ ఏహో వనా కపరే నాకు లిమి లేదు పచ్చిగల్ల చోట్ల మాచికతో నడుపు ఏ హోవ నాక నాకు లిమి లేదు పచ్చిగల్ల చోట్ల మాచికతో నడుపు మరణ పొ చీకటిలో తిరుగుచుండినను ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించును మరణ పొ చీకటిలో తిరుగుచుండినను ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించున్ ఏ హోవ నా కపరి నాకు మీ లేదు గల చోట్ల మాచికతో నడుపున్ భగవాని ఎదుట ప్రేమతో నొక విందు ప్రభు సిద్ధము చేయున్ పరవశందెదను భగవాని ఎదుట ప్రేమతో నొక విందు ప్రభు సిద్ధము చేయున్ పరవశందెదను ఏ హోవ నాక పరి నాకు లేమి లేదు పాచిగల చోట్ల మాచికతో నడుపు నూనెతో నా తలను అభిషేకము చేయుదయము నుండి పొర్లుచున్నది నూనెతో నా తలను అభిషేకము చేయున్ నా హృదయము నిండి పొర్లుచున్నది ఏ హోవనాక పరి నాకులేమీ లేదు పచ్చిగల చోట్ల మా చీకతో నడుపు చిరకాలము నేను ప్రభు మందిరములో నీవాసము చేతు సంతోషముందెదను చిరకాలము నేను ప్రభు మందిరములో చేతు సంతోషం చేతున్ ఏ హోవ నాక పరి నాకుమీ లేదు పాచిగల చోట్ల మాచికతో నడుపు అలలు ప్రేసలాడు సిస్టర్ థ్యాంక్ సిస్టర్ ప్రేసలాడు ప్రార్థిస్తాం పరిశుద్ర వాగు దేవా మీకు మదనాలైనా ఇస్రాయల్ గొప్ప తండ్రి మీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం ఈ ఉదయం నుంచి ఇంత కాచి కాపాడి సురక్షితంగా ఇంటికి చేర్చినందుకు మీకు ఎంతో మదనాలైనా ప్రతి పనిలో విజయం అనుగ్రహించినందుకు మీకు ఎంతో మదనాలు ప్రభావ ఈ సాయంత్రం సమైన ప్రభా మీ ధ్యానిస్తుండగా మీ యొక్క పరిశుధాత్మ నడిపింపు దయించండి వాక్యాలని సత్యాన్ని సహాయపడండి ప్రతి విషయంలో మీకు మేము అంగీకారం ఉండేలాగా మా ప్రవర్తన అంతట్లో మీ అధికారానికి లోవలాగా సహాయపడండి మేము ఏమై మార్థంగా మనలో ప్రతి అక్కర్లు కొరతలు తీర్చండి ప్రతి స్వస్థపరచండి ఈ నెల మీ యొక్క కృపలో మనందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరిని చేయమని ప్రార్థిస్తున్నాం సంపూర్ణతలో పరిశుద్ధతలు నడిపించమని ప్రార్థిస్తున్నాం విశ్రమ కాలంలో మేము ఉంటున్నాంనైనా ఏ రీతిగా మీ కొరకు సాక్షులుగా ఉండాలా తండ్రి ఏ రీతిగా ప్రభా మేము ఈ యొక్క యుద్ధ పోరాటంలో విజయం పొందాలా మాకు నేర్పమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరిని తండ్రి మళ్ళీ ఆ రీతిగా సిద్ధపరిచి తప్ప మీ యొక్క కృప వెంబడి కృప మా తరు కనుగ్రంచి నడిపించమని ఏసు క్రీస్తు పరిషుధనామాంన ప్రార్థించుతున్నాం తండ్రి ఈరోజు మూడవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై సంవత్సరం బైబిలోనియన్ గ్రిగోరియన్ కలెండర్ ప్రకారంగా మనము ప్రకటన గ్రంథంలోని పదిహేడవ అధ్యాయాన్ని మనం దీర్ఘంగా బహు దీర్ఘకాలం నుంచి ధ్యానిస్తా ఉన్నాము ఈరోజు ఆ యొక్క ఏడు ఏడు తలలు అన్న అంశం గురించి మృగం యొక్క ఏడు తలలు అన్న అంశం గురించి మనము మరికొన్ని విషయాలు చూడబోతున్నాం ముఖ్యంగా ఈ యొక్క వాక్యం మనం చూస్తున్న ఈ అంశము కొంచెం కష్టతరమైనదే ఎందుకంటే దీనికి కొంత బ్యాక్గ్రౌండ్ లేకపోతే అర్థం కావు గతంలో మిస్ అయిపోయిన వాళ్ళకి ఇవి మరీ కష్టంగా ఉంటాయి వచ్చే వాళ్ళకు కూడా మరీ కష్టంగా ఉంటాయి కానీ అదొక విధానం ఏంటంటే రెగ్యులర్ గా వింటామంటే పాత రికార్డింగ్స్ అన్ని తీసుకొని వింటా ఉంటే అవి ఒక రకంగా నేర్చుకోవడం జరుగుతుంది కాబట్టి బ్యాక్గ్రౌండ్ అనేది అర్థమైపోతుంది అయితే ఏడు తలలు లేక ఏడు రాజ్యాలు లేక ఏడు దేశాలు ఏడు సంఘాలు అన్ని ఒకటి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి ఇవన్నీ మృగంలోనే ఉన్నాయి అంటే మృగంకి కలిగిన ఏడు తలలు అన్నట్టు కాబట్టి ప్రతిదీ ఒకటి అంశం గురించి మాట్లాడుతుందనట ఆ మృగానికి సంబంధించింది యుగ సమాప్తిలో ఏ రీతిగా మతపరమైన జీవితము ఒక మృగంగా మారిందని అడితే ప్రభు మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఇస్రాయల్ ప్రజలు ఏ రీతిగా తిరుగుబాటుతనం చేసి చివరికి అతన్ని సంపూర్ణగా ధృవీకరించరో అదే రీతిగా యుగ సమాప్తిలో మతపరమైన క్రైస్తవ జీవితం అట్లా తయారవుతుందన్న విషయాన్ని ప్రభు చూపిస్తున్నాడు ఆశ్చర్యం ఏంటంటే అనేక పర్యాలు నేను గతంలో పౌలు దగ్గర పౌలు కనీసము ఏడు సంఘాలకు సంబంధించిన పత్రికలకు రాసినట్లు మనం చూస్తాం కదా ఏడు పత్రికలు అవి ఏడు సంఘాలకి ఏడు పత్రికలు రాసిండు అదే రీతిగా వ్యూహానుభక్తుడు ఏడు సంఘాలకి ఆ యొక్క గ్రంథము రెండో అధ్యాయంలో చూస్తాము ఏడు సంఘాలకి అతను హెచ్చరికలు రాసినట్లు కాబట్టి పౌలు ఏడు సంఘాలని హెచ్చరించిండు యోహానుభక్తుడు ఏడు సంఘాలని హెచ్చరించాడు ఎందుకంటే అవి చివరికి ఏ రీతిగా తయారవుతున్నాయన్న విషయాన్ని ప్రభు మనకు అక్కడ చూపించండి కాబట్టి పోయిన వారం వరకు మనము ఈ ఏడు తలలలో మొదటిదిగా లేక ఈ ఏడు తలలు ఏడు రాజ్యాలని కూడా నేను చూపించిన ఐగుప్తు అశూరు దాని బబులోను బబులోను తర్వాత పారసికులు దాని తర్వాత గ్రీకియులు దాని తర్వాత రోమియులు కాబట్టి ఐగుప్తియులు అశూరులు బబులోనియులు పారసికులు గ్రేకియులు దాని తర్వాత రోమియులు ఇవి ఏడు రాజ్యాలు ఏడు దేశాలు ఏడు ప్రప ఏడు రాజ్యాలు ప్రపంచాన్ని గడగడలాడించిన దేశాలు అయితే ఆశ్చర్యమంతట ఈ ఏడు రాజ్యాలు ఇస్రాయల్ ప్రజల మీద పడ్డట్టు మనం చూస్తాం ఎందుకు ప్రభువే దాన్ని వారికి ఆ అనుభవాలు గుండా పోనిచ్చిండు ఎందుకంటే ఇస్రాయల్ దేవుని పట్ల తిరుగుబాటుతనం చేసిండ్రు ఆయన ఆజ్ఞలని ఉల్లంఘించారు విగ్రహారాధికులు అయిపోయినారు అపవిత్రంగా జీవించారు మీరు అపవిత్రమైన వాటిని ముట్టకూడదు అన్నాడు వీళ్ళు వాటిని తిన్నారు కూడా అంటే ఆత్మీయ స్థితులు కూడా అర్థం చేసుకోవాలా విగ్రహారాధికులు వాళ్ళు జీవం దేవుని కార్యాలు చూసి కూడా కన్నునారా వారి చెప్పిన మాటలన్నీ విని కూడా దేవుని మీద తిరుగుబడతనం చేసి సవాల్ చేసిన వాళ్ళు అన్నట్టు ఇస్రాయల్ ప్రజలు ప్రకృతి సహజంగా ఆత్మీయ ఇస్రాయల్ కూడా యుగ సమాప్తికి వచ్చేటప్పటికీ అట్లా తయారవుతారన్న విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తాడు అక్కడ మనకి అదే మనము పోయిన వారం అంతా చూసినాం ఆ ఐగుప్తు సంబంధించిన విషయాలు ఐగుప్తు అంటే తేళ్లకి సంబంధించిందని నేను చూపించిన తర్వాత అషూరు సర్పములకు సంబంధించిందని కూడా మనం చూపించిన అదే రీతిగా ప్రతి దేశంలో అంటే ఐగుప్తు మొదలుకొని రోమా సామ్రాజ్యం వరకు మనకి మూడు గుంపులు కనిపిస్తూనే ఉంటాయి అవన్నీ నేను మీకు చూపిస్తా కూడా వాక్యాల పరంగా ఇంతవరకు మనం చూసినా ఐగుప్తులో మూడు గుంపులు దాని తర్వాత ఈరోజు అషూరు గురించి మనం బహుదీర్ఘంగా చూడబోతున్నాం అందులో కూడా మూడు గుంపులు కనిపిస్తూ ఉంటాయి దాని తర్వాత బబ్లూన్కి వచ్చేటప్పటికీ అందులో మూడు గుంపులు కనిపిస్తాయి ప్రతి దేశం విసల్పల మీద దాడి చేసిన కాలంలో వారిని బాణసలుగా తీసుకున్న కాలంలో మూడు గుంపులు మనకు కనిపిస్తా ఉంటాయి ఎందుకంటే ఇది ప్రభు విదానము విధానము పర్లో రాజ్యము మూడు గుంపులుగా విభజింపబడింది నాలుగవ గుంపు ఎప్పుడు బయట ఉంటది అదే లక్షా మందికి లేక దేవుని కుమారులు వీళ్ళు దేవుని కుమారులు అంటే ప్రత్యక్షత కలిగిన ప్రత్యక్షత కలిగిన దేవుని కుమారులు లేక ప్రత్యక్షపరించబడిన దేవుని కుమారులు manifest sons of god at the english lo kabati nalgova gumpu eppudu baita untadi endukante devudu lopala leedani endi sarlo vakyalu chepichindi amos grandhamlo chupichindi devudu ega medatte nenu ennatine mimmalu daati polannadu ante mi degarike raanu annadu i will never pass you by any more ani chendu iselvalani amos grandham bahu mukhyamaina uh, pustakamadi grandham chinna pravaktalalo kabati i will never pass you by any more annadu kabati ఆయన మార్పు చెందింది దేవుడు మీరే నా దగ్గరికి రావాలి కానీ నేను మీ దగ్గరికి ఇంకెప్పటికి రాను అనేసి మీరు నా దగ్గరికి రావాలంటే నా కుమారిని స్వరం వినాల మీరు ఆయన వాక్యానికి ఆయన స్వరానికి విధేత చూపించాలా మీరు నిజంగా నా గొర్రైతే నా స్వరం వింటారు నా గొర్రెలు కాకపోతే నా స్వరం వినవు అన్నాడు దేవుడు కాబట్టి ఐగుప్తులో మనం చూస్తాము ప్రతి ప్రతి దేశానికి ఒక తల అంటే ప్రతి దేశము ఒక రాజ్యాంత పోల్చబడింది అదే రీతిగా ప్రతి దేశంలో మూడు గుంపులు కనిపిస్తాయి అంటే సర్పములు తేళ్లు గొప్ప జన సమూహం అయితే మనం ఎప్పుడు అర్థం చేసుకుంటాం గొప్ప జన సమూహము సగం సత్యం సగం అబద్ధంలో ఉన్నట్టు కానీ మొదటి రెండు గుంపులు తేళ్లు సర్పములు సంపూర్ణంగా అబద్ధాన్ని ఆశ్రయించడం అన్నట్టు స్వార్థము ధనాపేక్షతో కూడిన అన్నట్టు అసూయతో ముఖ్యంగా ఏ స్ప్రవం చూస్తే ఆ యాజకులకు అసూయ కలిగింది ఇతను మాకంటే ఎక్కువగా వాక్యం చెప్తున్నాడు మనుషులు అందరినీ ఆకర్షించుకుంటున్నాడు అని వాళ్ళ మీ వాళ్ళకి అసూయ కలిగిందన్నట్టు కాబట్టి ఈ అసూయ అనేది కూడా తర్పంలోకి తెల్లగలిగిన గుణగణం కాబట్టి మనలో ఇవి ఇవి అందుకో ప్రభు మనకి ఇవన్నీ వాక్యాలు చెప్పిస్తా ఉన్నాడు నీలో ఆ గుణగణాలు ఉండడానికి వీల్లేదు అయితే ఈ ఏడు తలలు ఏడు రాజ్యాలు అన్ని ఒకటే ఎందుకు ఒక శరంలకెళ్ళి బయటకు వచ్చిన తలలు ఇవన్నీ ఒక మృగం యొక్క శరంల నుంచి బయటకు కాబట్టి వ్యవస్థ అంతా ఒకటే కానీ ఆ చిహ్నాలను చూసినప్పుడు ప్రతి చిహ్నాన్ని బట్టి వీటి యొక్క గుణగణాలు వీటి యొక్క అనుభవాలు ఏందనేది మనం అర్థం చేసుకుంటున్నాం ముఖ్యంగా ఐగుప్తు అంటే ఇనుప కొలిమి పోయిన వర వరకు నేను ఆ ఇనుప కొలిమిలో నుంచి నేను మిమ్మల్ని బయటికి తీసుకొచ్చిన అంటాడు అయితే అందులో నుంచి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చినాక మళ్ళా తిరిగి మిమ్మల్ని ఆ ఇనుప కొలిమిలోనికి పంపిస్తున్నా అంటాడు తర్వాత చివరికి వచ్చేప్పటికీ మనం చూస్తాము రోమా సామ్రాజ్యము రోమియులు ఇనుప కొలిమికి సూచన అన్నట్టు బహు కఠినమైన వాళ్ళు అన్నట్టు వాళ్ళు కాబట్టి ఐగుప్తు ఏ రీతిగా ఇనుప కొలిమిలాగా రోమా సామ్రాజ్యానికి వచ్చేప్పటికీ తిరిగి అది ఇనుప కొలిమిలాగా తయారెత్తు అన్నట్టు అందులోనికి వీళ్ళు మొదట ఏ రీతిగా ఐగుప్తు నుంచి బయటకు వచ్చినారో మళ్ళా తిరిగి ఐగుప్తుకు పోవాల్సి వస్తుంది తిరిగి బయటికి రావాల్సి వస్తుంది వీళ్ళు ముఖ్యంగా ఎవరన్నా చదవచ్చు ఎవరికన్నా అవకాశం ఉంటే బైబిల్ రోజు ఏషయా గ్రంథము ముప్పై అధ్యాయం ఎవరికన్నా కుదురుతుందా ఓకే ఏషా గ్రంథము ముప్పై అధ్యాయము పదిహేను నుంచి చూస్తాను అవి అడవి గాడిదలకు ఇష్టమైన చోట్లు మందలు మేయు భూమిగాను ఉండను అరణ్యము ఫలభరితమైన భూమి గాను భూమి వృక్ష వనముగాను ఉండను కాబట్టి ఒకప్పుడు దేవుని యొక్క సంఘము ఏ రీతిగా ఉంది అన్న విషయమే ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది మనకి అది ఫలభరితమైన వృక్షంగా ఉన్నది అంతేనా వన్ వృక్ష వనముగా ఉన్నది ఫలభరితమైన భూమి వృక్షవనంగా ఉన్నది బాగా అర్థం మొదట ఎఫసి సంఘము అట్లా ఉన్నట్లు మనం చూసినాం గతంలో దాని తర్వాత లవోదయ సంఘానికి వచ్చేటప్పటికీ అది ఎట్లా తయారైంది మనం చూస్తా ఉన్నాము పదహారు వర్షంలో అప్పుడు న్యాయము అరణ్యంలో నివసించును ఫలభరితమైన భూమిలో నీతి దిగును దాని తర్వాత కలగజేయును నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును అప్పుడు నా జనుల విశ్రమ స్థలంనందును ఆశ్రయ స్థలం స్థానముల సుఖకరమైన నివాసముల ఎందును అయినను అరణ్యము ధ్వంసము అగునప్పుడు వడగండ్లు పడును పట్టణము నిశ్చయంగా కూలిపోను ఇక్కడ ఈ వాక్యం ఒక కీ వాక్యం అన్నట్టు మన బోధకి ఏమైనా జ్ఞాపకం చేసింది ఏవిడంటే ఒకప్పుడు ఫలభరితమైన ఈ యొక్క వనము ఇప్పుడు అరణ్యంలాగా తయారైంది ఒకప్పుడు ఫలభరితమైన ఈ యొక్క వనము వృక్ష ఇప్పుడు అరణ్యం లాగా తయారైంది కాబట్టి అది ధ్వంసమగు సమయం వచ్చింది దాని మీద వడగండ్లు పడితే మనం చూసినాం ఇది బూరల తీర్పులో పట్టణము నిశ్చంగా కూలిపోను కాబట్టి ఏ పట్టణం గురించి మాట్లాడుతున్నాడు మనకు తెలుసు ఎరుశలేం పట్టణం అంటే ఈశ్వల్పాలకు సంబంధించింది అంటే గొప్ప జన సమూహానికి సంబంధించింది పట్టణము అరణ్యము అయినను అరణ్యము ధ్వంసమగుడు ఈ యొక్క వృక్షవనము కప్పుడు మంచి వనమలాగా ఉన్నది అది ఇప్పుడు ఆరణ్యం లాగా కాబోతుంది ధ్వంసం కాబోతుంది ఎందుకు కాబోతుంది మనం గెలుస విషయం ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఏడవ వర్షంలో మనం చూసినాం గతంలో మొదటి బూరలో ఒకసారి చూడండి మొదటి బూర సంబంధించింది ఎనిమిది ఏడు ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఏడవ వర్షంలో మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తంతో మిళితమైన వడగండ్లు ఇక్కడ మల వడగండ్ల గురించి మనం చూస్తున్నాం రక్తంతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమి పైన అందువలన భూమిలో మూడవ భాగము కాలిపోయాను చెట్లలో మూడో భాగం కాలిపోయాను చూడండి ఇక్కడ చెట్ల గురించి చెప్తున్నాడు కదా మనం చెట్లలో మూడో భాగం కాలిపోయాను పచ్చగడ్డంతయ్యి కాలిపోయాను ఇదంతా గొప్ప జన సమూహానికి సంబంధించింది కాబట్టి గొప్ప జన సమూహం అందరి మీద రక్తంతో మిళితమైన వడగండ్లు రక్తం అన్నప్పుడు అందరూ రక్తమయమవుతారు అందరూ మరణిస్తారు దాని తర్వాత వడగండ్లకు సంబంధించిన విషయాలు మనం చూసినాం వడగండ్లను అగ్నియు కాబట్టి వడగండ్లు అన్నప్పుడు సర్పములకు సాదృశ్యం అగ్ని అన్నప్పుడు తేళ్లకు సాదృశ్యం ఇండు గుంపులు కలిస్తే గొప్ప మీద పడ్డప్పుడు అదంతా రక్తమయం అవుతుంది అన్నట్టు అది చివరి కాలంలో జరిగేది మతపరమైన క్రైస్తవ జీవితంలో అందరూ హత సాక్షులవుతారన్న విషయము ఈ వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది అన్నట్టు ఒకప్పుడు అది ఏ రీతి ఉండే మనకు తెలుసు మంచి వృక్షవనము ఇంగ్లీష్ లో వృక్షవనం అని లేదు అక్కడ ఇంగ్లీష్ లో ఏముందంటే ఫ్రూట్ఫుల్ ఫీల్డ్ అని ఉంది ఫ్రూట్ఫుల్ ఫీల్డ్ వృక్షవనము ఫ్రూట్ఫుల్ ఫీల్డ్ అంటే ఫలభరితమైన వృక్షవనము అది ఇప్పుడు లాగా మారింది దాని తర్వాత అది పట్టణము మొత్తం నాశనం అయిపోతుంది అది మొత్తం కాలిపోతుంది అని మనం ప్రడం గ్రంథాలు చేస్తున్నాం ఎనిమిదవ ధ్యాన ఏడావచనంలో కాబట్టి మూడో వంతు చెట్లు మూడో వంతు చెట్లన్నీ మూడో భాగము చెట్లన్నీ కాలిపోతున్నాయి అన్న విషయాన్ని మనం చూస్తున్నాం చెట్లలో మూడో భాగము కాలిపోయాను పచ్చగడ్డంతయు కాలిపోయాను కాబట్టి మొదటి బురలు జరిగే విషయాల గురించి ఇక్కడ మనకు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి అసూరికి సంబంధించిన బోధ ఈరోజు మనం చూస్తున్నాం దీర్ఘంగా కాబట్టి మొదటిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఏడు సంఘాలు లేక ఏడు రాజ్యాలు ఒకటే శర్రానికి సంబంధించిన ప్రతి తలలో అంటే ప్రతి రాజ్యంలో మూడు గుంపులు ఉంటాయి ఈ మొదటి రెండు గుంపులు మూడో గుంపుని శ్రమల పాలు చేస్తూ ఉంటాయి వాళ్ళందరూ మరణించినాక దేవుడు ఆ మొదటి రెండు గుంపులకి శిక్ష ఇస్తాడన్నట్టు అవిశాశ్వతంగా నరకానికి పోతాయి అన్నట్టు అది క్లుప్తంగా సారాంశంగా చెప్పాలంటే ఆర్మీ గిద్దోని యుద్ధం గురించి మనం చూస్తాం వీళ్ళందరూ ఈ మొదటి రెండు గుంపులు ఏం చేస్తున్నాయంటే దేవుని రాజ్యాన్ని బలవంతంగా పట్టుకున్నాయి దాని వాటి చేతుల నుంచి బలవంతంగా మనం లాక్కొని రావాలి ఇప్పుడు అదే మన యొక్క సేవా జీవిత విధానం అయితే ఈ ఇవన్నీ ఈ ఈ గుంపులు ఈ రాజ్యాలు ఏం చేస్తున్నాయి ఈ తలలు ఏం చేస్తున్నాయి అంటే దేవునికి విరుద్ధంగా మొత్తం ప్రపంచాన్నంతా తయారు చేస్తుంది ముఖ్యంగా గొప్ప ఎందుకంటే అది పెద్ద గుంపు కాబట్టి గొప్ప ఆ మొదటి రెండు గుంపులంటే మొత్తం మూడు గుంపులు మూడు గుంపులు అంటే దగ్గర దగ్గర నైన్ థర్టీ త్రీ అంటే నైన్టీ నైన్ 0.1% వన్ పర్సెంటే చిన్న గుంపు ప్రపంచాత్మకంగా మూడవ భాగం అంటే అర్థం అదే మూడవ భాగం అంటే థర్టీ త్రీ పాయింట్ అంటే మొత్తం వ్యవస్థ పులిసిపోయిన వ్యవస్థ అన్న విషయాన్ని మనం చూసినాము ఒక స్త్రీ తాను తీసుకున్న మూడు కొంచెముల పిండి పిండి అంటే గోధుమలకు సంబంధించింది కదా విత్తనాలకు సంబంధించింది ఆ మూడు కొంచెంలో మూడు కొలతలు అంటే కొలత వేస్తే దేవుడు అవి పులిసిపోయిన పిండిలాగా లాగా కనిపిస్తున్నాయి ముందట మంచిగా ఉండే కానీ అంతకుముందు దాచిపెట్టుకున్న పిండిని కలిపింది ఆమె అస్తి అంటే మతపరమైన జీవితం కాబట్టి తన దగ్గర ఉన్న మూడు గుంపులు మొత్తానికి పులిసిపోయినాయి దేవునికి విరుద్ధంగా అవి అవి పనికిరావన్నట్టు పులిసిన పిండి దేనికి పనికిరాను రొట్టెలు కూడా చేసుకొని తినిలేదండి కాబట్టి అది పడేవ్వాల్సి వస్తుంది బయట కాబట్టి అవన్నీ పడవేయబడతాయి ప్రపంచాన్నంతా ప్రపంచంలో ఉన్న ప్రతి ఆయా తెగల వారిని ప్రపంచాత్మకంగా ఈ మొదటి రెండు గుంపులు దేవునికి విరుద్ధంగా తీసుకొని అదే సైతాను పని సైతాను పని ఏంటంటే చివరికి ఆరు మెగిద్దోని యుద్ధం అంటాం దానికి సంబంధించిన ఆత్మీయ విషయాలు చూపించిన గతంలో ఈ ఆరు మెగిద్దో అంటే ఏందని అడిది ఆ స్థలానికి ప్రపంచంలో ఉన్న ప్రజలను అందరినీ సమకూర్చుకోవడమే ఆర్ మెగ్యదో అనే అర్థం నేను చూపించిన కాబట్టి దేవునికి విరుద్ధంగా అందరినీ పోగు చేస్తుంది అన్నట్టు ఈ మొదటి రెండు గుంపులు చేసి ఎప్పుడైతే ఈ మూడవ గుంపు ఈ సత్యాన్ని గ్రహిస్తుందో అప్పటికీ వారి మెడల మీద కథలు ఉంటాయని కూడా నేను చూపించిన ఎందుకంటే అంతవరకు వారిని మోసంలో తీసుకొని పోతాను ఈ మొదటి రెండు గుంపులు చివరికి వచ్చేటప్పటికీ ఎండు ముగింపు దశకు వచ్చేటప్పటికీ వాళ్ళని పస్తాద పడతారు ఎందుకంటే అనవసరంగా మేము వీళ్ళ చేతిలో చిక్కబడ్డ మనీష్ అది తెలుసుకునేటప్పటికీ ఆ సత్యంలోకి వచ్చేటప్పటికే వారి బిడల మీద కథలు ఉంటాయి కాబట్టి ఈ ఆర్మీ యుద్ధం యుద్ధంలో చనిపోయే వాళ్ళందరూ గొప్ప జన ఇది ఏ బుక్స్లలో కనిపించాం మనకి మనం అర్థం చేసుకుంటున్నాం ఆర్మీకి యుద్ధం అంటే దేవుని బిడలకి విరుద్ధంగా ఈ యొక్క మొదటి రెండు గుంపులు లేయడమే కానీ లక్షా నలభై వేల మందికి ఎప్పుడు దేవుడు అధికారం ఇచ్చిండు ఈ యుద్ధంలో దేవుని పక్షంగా నిలబడేది మనమే కానీ గొప్ప జన సమూహము అది గుర్తించేటప్పటికీ బహు లేట్ అయిపోతుంది బుద్ధిలని కన్యకలు కాబట్టి కాబట్టి బుద్ధిగల కన్యకలుగా మనం ఉండి మనం వీటన్నిటిని తెలుసుకుంటున్నాం ప్రతిరోజు ఆసక్తితో వాటిని అనేకులకు చూపిస్తున్నాం అయితే వారము సంఖ్య ఒక వాక్యాన్ని నేను చూపించి ముగించాలనుకునే కానీ అక్కడికి ఎండ్ అయిపోయింది అది టైం సరిపోలేదు మనకి సంఖ్యాకాండము ఇరవై ఒకటవ అధ్యాయంలో మనం అక్కడ చూస్తున్నాము సర్పములకు సంబంధించిన బోధసారి చూద్దాం సంఖ్యాకాండము ఇరవై అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలలో సంఖ్యాకాండము ఇరవై అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనలో అక్కడ మనం చూస్తాము ఇసల్ ప్రజలందరూ చనిపోతున్నారు ఎందుకంటే గొప్ప జనం ఎప్పుడు చనిపోద్దని నేను మీకు చూపిస్తూ ఉంటాను ప్రతిసారి వాక్యాలు ఎందుకంటే వారి దేవునికి తిరుగుబడతనం చేస్తున్నారు సునాయాసంగా వారిని రెచ్చగొట్టింది ఎవరంటే సర్పంలో తేళ్ళి అని మీకు చూపించండి ఎన్నిసార్లో అహరోను యాజకుడు కానీ అహరోన్ ఏం చేసిండు అహరోనే తన స్వహస్తాలతో ఆ యొక్క బంగారు దూడని చెప్పించుడు యాక్చువల్గా అయితే అహరోన్ మీదకి రావాలి శిక్ష కానీ ఆయన అంటుండే నన్ను బలవంతం చేశారు నన్ను భయపెట్టి చేపించారు అంటున్నాడు కానీ దేవునికి అందుకే అహరోన్ అంటే చివరి వారికి ఇష్టం ఉండదు అహరోను నా దగ్గరికి వస్తే నేను కాల్చివేస్తా అంటాడు మోసతో తర్వాత ఆ యొక్క సంబంధించిన బోధన చూసినప్పుడు మందిరానికి సంబంధించిన బోధలు బోధన చూసినప్పుడు అహరోనికి చెప్పు నా దగ్గరికి రావద్దని ఎందుకంటే ఒక్కసారి దేవునికి మన మీద అసహ్యం వేస్తే కూడా అది ఆయనలో ఉంటుంది అందుకే మనం మొదటి నుంచి బహు జాగ్రత్తగా ఉండాల ఆయనని ప్రేమించాలా ఆయన మనల్ని ప్రేమించాల కాబట్టి ప్రతి దశలో నువ్వు బహు జాగ్రత్తగా ఉండాలా లక్షా నలభై నాలుగు గుంపులు ఉండాలంటే అంత ఈజీ కాదు అన్నింటినీ నిందలు అవమానాలు అన్ని అది గొప్ప భాగ్యంగా ఎంచుకోవాలా బహుగా తగ్గించుకొని జీవించడం నేర్చుకోవాలా ప్రతి శ్రమని సంతోషంగా స్వీకరించాలా అన్ని త్యాగాలు చేయక తప్పదు ముఖ్యంగా నీ జీవితమే నీ లైఫే అంటే నువ్వు ఏదైతే ప్రాణంగా ఏదైతే ప్రీ ప్రాణానికి ప్రీతికరంగా ఉందో అది సాక్రిఫైస్ చేయాలా అంతే అదే నీ ప్రాణం పోగొట్టుకోవడం అంటే ఈ లోకంలో నువ్వు దేనికి ఎక్కువైతే ప్రీతికరంగా నువ్వు పరిగణిస్తున్నావో దాన్ని త్యాగం చేయడమే ప్రాణం పోగొట్టుకోవడం అంటే నా నిమిత్తమే తన ప్రాణాన్ని పోగొట్టుకున్న కూడా దాన్ని దక్కించుకున్నాను అంటే అర్థం ఏంటంటే అర్థం అదే ఏది బహు విలువగలదో నీ జీవితంలో దాన్ని త్యాగం చేయాలా అది చెయ్యలేరన్నట్టు క్రిస్టియన్స్ బహు కష్టం అన్నట్టు వాళ్ళకి చెయ్యలేరన్నట్టు అదికేమైపోయేవారని చూపించిన నేను కానుకల విషయంలో కాంప్రమైజ్ కావద్దు ఎందుకంటే అది అయినది దశం భాగంలో అర్పణములు అయినవి అయినవి నువ్వు ఎట్లా పెట్టుకుంటా నీ దగ్గర అని చూపించిన వాక్యం దానివల్ల బహుగా శిక్ష వస్తుంది మనకి అంటే మనకి ఐశ్వర్యం రాదు ఆయన ఆశ్రయం మన జీవితంలో అనారోగ్యము మనం పోదు అది అట్లనే ఉంటుంది ఎందుకంటే స్వస్థపరిచేవాడే అనారోగ్యాన్ని కల్పిస్తే దానికి పర్మిషన్ ఇస్తే దాన్ని ఎవడు స్వస్థపరచలేడు ఇది నేను బహు జాగ్రత్తగా గమనించిన ఈ రీసెంట్లీ ఒక ఫ్యూ మంత్స్ లో ఇది ప్రభు ఈ శిక్ష పర్మిషన్ దొరికింది యోగు విషయంలో మనం చూడలేదు ఆయన పర్మిషన్ తోనే వచ్చినాయి ఆరోగాలు దీర్ఘకాలం అనుభవించాల్సి వచ్చింది ఆయన కాబట్టి ఇత్తడి సర్ ఆ బంగారు ప్రతిమని దూడని చేసినప్పుడు ఈ సల్ఫాలు దానికి చూ విరుద్ధంగా పాపం చేసినారు అప్పుడు ఏం జరిగిందని మనం చూసినాం అయితే వాళ్ళందరూ ఆ యొక్క అన్యాయంగా విగ్రహానికి పూజించినప్పుడు ఏం జరిగిందని మనకు చూస్తుంది పదహారు ఆరో వర్షం అందుకు విహోవా ప్రజలలోనికి తాపకరమైన సర్పములను ఈ విషయం మనం ఇది సెకండ్ టైము మనం చూస్తున్నాము బురల తీర్పులో ఆరవ బురల మనం చూస్తున్నాం చూసినాం ఆల్రెడీ ఇంతకు ముందు యహోవ ప్రజలలోనికి తాపకరమైన సర్పంలను తాపము అంటే ఎవరైనా చెప్పగలరా తాపము అంటే దాని కాటు వేడి అది పాయిజన్ బహు వేడి అట్లా యాసిడ్ ఎట్లయితే స్ప్రెడ్ అవుతుంది బాడీలో పోస్తే అట్లా పోతుంటుంది అంత భయంకరంగా వేడి అది తాపకరమైన సర్పంలను పంపాను అవి ప్రజలను కర్మగా ఇస్రాయేలీలలో అనేకులు చనిపోయి కాబట్టి ప్రజలు మూష ఎద్దకు వచ్చి మేము యుహోవాకును నీకును విరోధంగా మాట్లాడి పాపం చేసేది మీ అనేక సార్లు ఇది మీకు చెప్పిన కూడా మనము పాస్టర్ల గురించి విరుద్ధంగా మాట్లాడద్దు మన సేవాది కానే కాదు వారు ఎవరైనా కానీ వాళ్ళు గొప్పలు కావచ్చు గొప్పలు కాకపోవచ్చు దేవునికి మరియు దేవుని సేవకులకు విరోధంగా మనం ఎప్పుడు మాట్లాడద్దు అది పాపంగా దేవుడి ఇస్తాడు అన్నట్టు ఎందుకంటే వాళ్ళకంటే గొప్పలం కాదు మనం వాళ్ళు చేస్తున్నంతగా మనం చేస్తలేం కాబట్టి వాళ్ళ వాళ్ళ లెక్క వాళ్ళదే నీ లెక్క నీదే కానీ నువ్వు వారి గురించి విరుద్ధంగా మాట్లాడద్దు ఇది చాలా కేర్ఫుల్ ఎందుకంటే మన మినిస్టర్లనే నేను మీకు ఎన్నిసార్లో ఇంతవరకు ఎవరి గురించి నేను విరుద్ధంగా మాట్లాడలేదు ఏ సేవకుల గురించి కూడా ఏ చర్చి గురించి నేను విరుద్ధంగా మాట్లాడలేదు ఎందుకంటే మన పిలుపు అది కానే కాదు మన పిలుపు ఏంది అంటే మన హతసాక్షులు కాబోతున్న గొప్ప జన సమూహానికి ఈ సత్యాలు చూపించి ఆసక్తితో వారిని బయటికి తీసుకొని రావాలా అంటే వారిని కూడా లక్ష మంది గుంపులోనికి తీసుకొని రావాలా ఎందుకంటే ఆ గుంపులో ఉంటే సీలింగ్ చేయబడతాం మనం అది నేను చూపించిన ఏడవాధ్యాయంలో ప్రారంభ గందాం ఏడవాధ్యాయంలో సీలింగ్ ఆఫ్ ద సెయింట్స్ అన్న రికార్డింగ్ మీరు ఈ సీలింగ్ క్లోజ్ అయిపోతుంది ఇంకా బహు త్వరగా బహుగా బహు బహు త్వరగా సీలింగ్ ఎండ్ అయిపోతుంది ఆ సీలింగ్ లోకి వచ్చిన వాళ్ళే విమోచన దినం వరకు ముదరించబడ భద్రపరచబడతారు ఆ సీలింగ్ అయిపోయినాక శ్రమ బాహాటంగా సైతాను గంభీరంగా కండ్లకు కనిపించేటట్లుగా కనిపిస్తాడు ఇంత ఇప్పుడంతా వాడు రహస్యంగా దాసుకున్నాడు రహస్యంగా దాసుకొని అటాక్ చేస్తుండడు గొప్ప జన సమూహాన్ని కానీ నీకు వాడు కండ్లకు కనిపిస్తూ ఉంటాడు కాబట్టి వాడు ఇక మీదట బాహాటంగా వచ్చే టైంకి సిద్ధమవుతుంది కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం ప్రజలు దేవునికి మోషేకును విరోధంగా మాట్లాడి పాపం చేస్తారని వాళ్ళే ఒప్పుకుంటారు యహోవా మా మధ్య నుండి ఈ సర్పంను తొలగించినట్లు ఆయనను వేడుకోను మనీరి మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము అప్పుడు కరువబడిన ప్రతిమణిను దాని వైపు చూచి బ్రతుకునని మోషే ఇచ్చాడు ఇది చాలా కాలం కిందటి కూడా మనం ధ్యానించడము ఇతడి సర్పం గురించి ఇతడి సర్పం ఎందుకు ఆ సర్పంల చేత కాదు మరణిస్తున్నప్పుడు తిరిగి ఇతడి సర్పంని చేయించాడు దేవుడు దాన్ని ఎందుకు అందరూ చూస్తే బ్రతుకుతానన్నాడు గొప్ప జన సమూహం అంతా ఆరవ బురలో తీర్పు ఆరవ బురకు సంబంధించిన తీర్పులో అందరూ సర్పంల చేత మరణిస్తారని నేను చూపించిన వాక్యం ప్రకటన గ్రంథంలోని వాక్యాలలో ఆరోపరకి సర్పములన్నీ బయటకొచ్చి వీళ్ళన్ని కాటేస్తాయి అంటే గొప్ప జన సమూహం ఈ మతపరమైన యాజకుల చేతుల మరణిస్తారు ఎట్లయితే ప్రధాన యాజకులు మన ప్రభుని మరణానికి అప్పగించారో ఎండి టైమ్స్ లో గొప్ప జన సమూహాన్ని వీళ్ళు అట్లా బహాటంగా నేను ఎప్పుడు చెప్పలేదు అది ఎప్పుడు చెప్పను కూడా నేను అది ఒక చిన్న గుంపు కోరికే అది బయల్పరచబడింది అర్థం కాని వాడు దాన్ని ఇంకెక్కడికో లాక్కొని పోతాడు కాబట్టి ఇక్కడ ఎందుకు ఆ ఇత్తడి సర్పాన్ని పైకి లేవనెత్తిడు తొమ్మిదో వర్షంలో కాబట్టి మోసే ఇతడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టను అప్పుడు సర్పపు కాటు తిన ప్రతివాడు ఆ ఇతడి సర్పమును నిదానించి చూచినందున ఇది పాయింట్ అన్నట్టు నిదానించి చూచినందున బ్రతికాను అంటే ఏంటంటే ఆ యొక్క ఇతరి సర్పాన్ని వాళ్ళు చూసి అవును మేము పాపం చేసిన వాళ్ళము అని పశ్చాత్తపడిన నిదానికి చూడడం అంటే అవును ఇది ఈ ఈ యొక్క సర్పం వలనే మేము మరణిస్తున్నాం ఎందుకంటే మేము చేసిన పాపం ఇది మమ్మల్ని జ్ఞాపకం చేస్తుంది ప్రభు మమ్మల్ని క్షమించం అని ప్రార్థిస్తున్నారు వాళ్ళు కాబట్టి దాన్ని చూసినప్పుడు వాళ్ళు జ్ఞాపకం తీసుకుంటారు అవును మేము పాపం చేసిన వాళ్ళం అని వాళ్ళు బ్రతకగలిగినారు కానీ చాలా మంది చదివినట్లు మనం చూస్తాం అనేకులు కదా వాక్యం దానికి ఒకసారి నేను మీకు చూపించిన అనేకులు అంటే పెద్ద సంఖ్య అది అనేకులు చనిపోయినారు కొంతమంది చివరికి బ్రతికినారు అది అది వాళ్ళని బహు భయ భయక్రాంతులుగా చేసినట్లు మనం చూస్తాం పదవచనం నుంచి తర్వాత కానీ ఇక్కడ కావచ్చు మనకి కాబట్టి ఇప్పుడు ఈ యొక్క ఐగుప్తుకు సంబంధించిన వాక్యం అక్కడికి మనం ముగిస్తూ ఇప్పుడు అశురికి సంబంధించిన వాక్యం మనం పోయిన వారం ఆరంభించినాం ఇప్పుడు బహుదీర్ఘంగా దాంట్లోకి వెళ్ళిపోతాం యశాగ్రంథము పదవ అధ్యాయంలో మనం దాన్ని ఆరంభించుకున్నాం పోయిన వారము యశాగ్రంథము పదవ అధ్యాయం అనేక పర్యాలు నేను మీకు చూపిస్తా ఉన్నాను తెలుగు బైబుల్లో ఇంగ్లీష్ బైబిల్లో ఉన్న వ్యత్యాసాలే కాబట్టి ఎందుకు దేవుడు పర్మిషన్ ఇచ్చిండంటే రెండింటిని చూసినప్పుడు ఒక మెసేజ్ మనకు వస్తుంది అది సాధారణంగా తెలియదు ఎవరికి ఆ రెండింటిని కలిపినప్పుడు వస్తుందంటే తెలుగు బైబిల్లోని వాక్యాలు ఇంగ్లీష్ బైబిల్లోని వాక్యాలను కలిపినప్పుడు ఒక రహస్యం మనకి దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు అందు నిమిత్తమే అక్కడ మనకి డిఫరెన్సెస్ అనిపిస్తూ ఉంటాయి కాబట్టి అది డిఫరెన్స్ ఉంది కాబట్టి తప్పడానికి వీలలేదు ఎందుకు పర్పస్ఫుల్ గా డిఫరెన్స్ పెట్టింది దేవుడు అక్కడ అంటే ఆ రెండింటిని కలిసినప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వస్తా ఉంటే అది నేను చూపించిన ఎన్నిసార్లు మీకు అయితే అందుకే నేను రెండు చదువుతూ ఉంటాడు కొన్నిసార్లు ఇప్పుడు యశగ్రంథము పదవ అధ్యాయంలో మనం చూస్తున్నాము ఐదు ఆరు వర్షాలలో అశ్వర్యులకు శ్రమ వారు నా కోపంనకు సాధనమైన దండము అయితే నా కోపంనకు సాధనమైన దండము అంటున్నాడంటే వారు నా చేతిలో శిక్షా దండంలాగా నేను వారిని ఏర్పరచుకున్నా అంటాడు వారు నా దుడ్డు నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది నా దుడ్డు కర్ర నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది అంటే అశ్వరులను దేవుడి ఇది రెండవ తల అన్నట్టు అశ్వర్ వారు నా దుడ్డు కర్ర నా ఉగ్రత వారి చేతిలో వారు నా కోపములకు సాధనమైన దండము కాబట్టి దేవుడు అనేక పర్యాలను మీకు చూపించిన తన బిడలు పాపం చేసినప్పుడు దేవుడు శత్రువులని లేపుతా ఉన్నాడు లేపి ఇసెల్ పొంది శిక్షించిండు అప్పుడు వాళ్ళు బుద్ధి తెచ్చుకొని ఏడ్చినప్పుడు దేవుడు వారికి విడుదల కల్పించి మళ్ళా రెస్టరేషన్ దయచేసి వాళ్ళ జీవితంలో కాబట్టి ఇప్పుడు రెండవ మృగము రెండవ యొక్క తల మొదటి మృగమే కానీ రెండవ యొక్క తల అశూరు అనేది కాబట్టి ఇంగ్లీష్లో మనకు నేను పైన వారం చూపించిన మీకు అషూరు నా చేతిలో ఏ రీతిగా ఉన్నారు వాళ్ళు నా ఉగ్రత నా కోపం నాకు సాధనమైన దండం వాళ్ళు కాబట్టి దేవుని కోపానికి సాధనమైన దండం వాళ్ళు కాబట్టి అక్కడ ఏమంటుందంటే ఆరో వర్షణంకి వచ్చేటప్పటికీ ఆరో వర్షంలో ఏమంటే భక్తిహీనులకు జనుల మీదికి నేను వారిని పంపెదను అయితే అషురు వాళ్ళు ఏ రీతిగా వస్తున్నారంట భక్తిహీనులకు జనము ఇంగ్లీష్లో అట్లా లేదు ఇంగ్లీష్లో ఏముందంటే ఆరో వర్షంలో ఐ విల్ సెండ్ హీమ్ అగైన్స్ట్ అన్ హిపోక్రటికల్ నేషన్ ఇపోకరసీ అంటే వేషధారణ ఆరో వర్షాలు ఏమంటుండే ఇంగ్లీష్లో భక్తిహీనులు అనకుండా వేషధారకులకు నా జనల మీదికి అంటున్నాడు వేషధారులకు జనుల మీదికి అంటే మనం ఇప్పుడు రెండింటి కలిపినప్పుడు ఏమైందంటే వేషధారకులు భక్తిహీనులు అని అర్థం అది సీక్రెట్ అన్నట్టు తెలుగు ఇంగ్లీష్ చదివినప్పుడు అర్థమైంది సీక్రెట్ అది అది ఎవరికి కూడా అది విశదీకరించబడలేదు అది అది మరుగుగానే ఉంది రోజుకి కూడా అందుకే ఇంగ్లీష్ తెలుగు గమనించినప్పుడు భక్తిహీనులు ఎవరు అంటే వేషధారకులు బయటికొకటి లోపల ఒకటి మాట్లాడే వాళ్ళు వీళ్ళు భక్తిహీనులు కాబట్టి వేషధారకుల భక్తిహీనుల రఘు జనుల మీదికి నేను అశూరు వారిని పంపెదను వేషధారణ అంటే ఏం చెప్పండి సగం సత్యం సగం అబద్ధం కదా బయటికొకటి లోపల ఒకటి అంటే సగం సత్యం సగం అబద్ధం ఆ సత్యం తెలిసి కూడా అబద్ధాన్ని ఆశ్రయించినవు అది పాయింట్ అన్నట్టు కాబట్టి బుద్ధి లేని తనం అంటే దగ్గర ఎందుకు లేదు సత్యం లేదు ఎట్లా వెలుగుతాయి దివిటీలు నన్ను సత్యం లేకపోతే ఈ అశురు ఏ రీతి ఉంటుందనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది ఆర వర్షంలో నేను వారిని పంపేదను భక్తిహీనులకు జనలైన నా ప్రజల మీదికి నేను వారిని పంపేదను దోపుడు సొమ్ము దోచుకుంటకును కొల్ల వీధులను త్రొక్కించటకును నా ఉగ్రతక్కు పాత్రలకు జనులను కూర్చి వారికి ఆజ్ఞాపించేదను ఆయన ఉగ్రతక్కు పాత్రలు వీలు ఇది నెనుస్తామీ కంటిన్యూస్ గా ఇది ఒక సీ ఒక గ్రామ్ ఫోన్ లాగా దేవుని ఉగ్రతకు పాత్రలు ఎవరు అంటే దేవుని బిడ్డలే ఆ రోజు నిర్గమ కాండంలో వాళ్ళు చూస్తున్నాం మనం దేవుని మీదకి ఎట్లా వాళ్ళు వ్యతిరేకంగా తయారైనారు తిరుగుబార్తనం చేస్తున్నారని ఆ తాపకరమైన సర్పంలో ఎందుకు చంపాల్సి వచ్చిన వాళ్ళని ఆయన తిరుగు ఆయన మీదకి తిరుగుబార్తనం చేస్తారు కాబట్టి చివరికి వచ్చినప్పటికీ అశురు కాలంలో వాళ్ళు ఆ రీతిగానే తయారైనారు చివరికి బబులూన్ కాలంలో అట్లా తయారైనారు చివరికి గ్రీకీయుల కాలంలో తయారైనారు రోముల కాలంలో తయారైనారు రోముల కాలంకి వచ్చేటప్పటికీ మొత్తం దేశమంతా తీరుబర్తల చేసినాయి కాబట్టి మలాకి గ్రంథం వరకు వచ్చేటప్పటికీ మొత్తం చెడిపోయినారు సంపూర్ణంగా పూలిసిపోయినారు ఈశాల్ పది అదే బాధపడతా రాస్తాడు ఆయన ఆయన గ్రంథంలో కాబట్టి భక్తిహీనుల మీదికి నేను వారిని పంపేదను దోపుడు సొమ్ము దోచుకున్నకు కొలపెట్టకును వీధులను త్రొక్కించటకును నా ఉగ్రత పాత్రలకు జనం గురించి వారికి ఆజ్ఞాపించేదను కాబట్టి అషురు ఇప్పుడు అషురు అంటే సర్పంలకు సాదృశ్యం ఐగుప్తు అంటే తేళ్లకు సాదృశ్యం అయితే ఒక విషయం నేను అనేక సార్లు చేస్తా ఉన్నాను ఇవన్నీ ఒకటే పాయింట్ అర్థం చేసుకోవాల్సింది ఇవన్నీ ఒకటే ఎందుకంటే ఆ వాక్యాలు చూసినప్పుడు మనం అర్థం చేసుకుంటాం ఇవన్నీ ఒకటే ముఖ్యంగా చూడండి ఇక్కడ ఆరో వర్షంలో ఏమంటుందంటే వారికి వారిని నా ఉగ్రత పాత్రలకు జన్ల మీదికి వారిని వారికి ఆగ్ఞాపించేదను ఏడవసాలు అయితే అతడు అలాగా అనుకున్నాడు అయితే అతడు ఏడవసంలో అయితే అతడు అలాగా అనుకున్నాడు అది అతని ఆలోచన కాదు నాశనము చేయవలనని చాలా జనుల జన్మలను నిర్మూలము చేయవలనని అతని ఆలోచన అంటే అషురు ఏమనుకుంటుండంటే వాడేదో దేవుని పని చేస్తాను అనుకుంటున్నాడు వాడు అది అతని ఆలోచన కాదు నాశనము చేయాలనేయో చాలా జనములను నిర్మలము చేయవలనయో అతని ఆలోచన అతడు ఇట్లా అనుకొని చిన్నాడు నా అధిపతులందరూ మహారాజులు కాబట్టి ఆ అశురు గుండగండం ఏంది అనేటిది మనం అర్థం చేసుకుంటాం అషురు గుండగన్నం ఏంటంటే అశుర్ అంటే తేళ్లు కాబట్టి తేళ్ల గుణగణం ఏంటంటే ఎవరన్నా చదవచ్చు యోహాను సువార్త సారీ తేళ్లు కాదు సర్పములకు సంబంధించిన బోధ సర్పములు కాబట్టి సర్పములు ఎట్లా ఆలోచిస్తాయంటే యోహానుసువార్త పదహారవ అధ్యాయము యోహానుసువార్త పదహారవ అధ్యాయము రెండవ అస్రంలో ఒకటి వాటిని చూపిస్తాను మీరు అభ్యంతర పడకుండా ఈ మాటలు మీతో చెప్పుచున్నాను ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలా ఎందుకంటే అషూరును ఏ రీతిగా దేవుడు వాడుకుంటున్నాడు అయితే అషుర్ ఏమనుకుంటున్నాడు అయితే ఇది సర్ సర్పములు కాబట్టి అషుర్ అంటే రెండవ అసలుకి మనం విధి అభ్యంతర అని చెప్తున్నాడు మీరు అభ్యంతర పడకుండా ఈ మాటలు మీతో చెప్పుచున్నాను ఏందా మాటలు వారు అంటే అషురు మిమ్మను సమాజ మందిరంలో నుండి వెళ్ళివేదురు సర్పముల బుద్ధి అది అన్నట్టు సర్పముల బుద్ధి ఏంటంటే వాళ్ళందరినీ వెలివేయడం మిమ్మల్ని చంపు ప్రతి తాను దేవుని సేవ చేయించిన అనుకున్న కాలము వచ్చి చున్నది కాబట్టి ఐదు గుణగణం ఏంది అంటే మనుషులను చంపుతున్నారంటే దేవుడి సేవ చేస్తున్నాం వాళ్ళు దేవుని పని దేవుని తీర్పు మేము తీర్స్తున్నాం వాళ్ళు కాబట్టి ఆ కాలం వచ్చి వారు తండ్రిని నన్నును తెలుసుకొనలేదు కనుక ఇలాగ చేయుదూరు కాబట్టి సర్పంలకు సంబంధించిన విషయాలు ఇవి వారు మనుషులని ఏ రీతిగా మరణానికి అప్పగిస్తారు వాళ్ళు అనుకుంటున్నారు నేను దేవుని సేవనే చేస్తున్నా మనని కాబట్టి అది కరెక్ట్ కాదన్న విషయాన్ని అక్కడ మనం అర్థం చేసుకుంటున్నాం ఏషా గ్రంథము పదవాధ్యాయంలో ముఖ్యంగా ఏ రీతిగా వీళ్ళు జీవిస్తున్నారు అనేది మనకు మరోసారి జ్ఞాపకం చేయబడుతుంది ఏషా గ్రంథము పాదవాధ్యాయంలో కొన్ని వాక్యాలే దీర్ఘంగా చూపిస్తాను ఏషా గ్రంథము పాదవాధ్యాయము పన్నెండు నుంచి ఇరవై వచనాలు నేను చవితాల్లేండి షోమ్రును దాని విగ్రహములకును నేను చేసినట్లు ఎరుస్లేమునకును దాని విగ్రహములకు చేయకపోదునా కాబట్టి ఇక్కడ ఒక సూచన ఏంటంటే ఎరుస్లేము అంటే ఇస్రాల్ ప్రజలు లేక గొప్ప జన సమూహము విగ్రహార అన్న విషయం ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది తర్వాత పన్న కావున సియోను కొండ మీదను మీదను ప్రభువు తన కార్యమంతయు నెరవేర్చిన తర్వాత నేను అశురు రాజు యొక్క హృదయ గర్వము వలని పలమును బట్టి అతని కనుల అహంకార కుచ్చుపులను బట్టి అతని శిక్షించును ఇది చాలా కన్ఫ్యూజింగ్ ఎన్నిసార్లు నేను చూపించిన ఆయన శత్రువుని తన చేతిలో ఉగ్రత దండంగా వాడుకుంటున్నాడు దాని తర్వాత అదే శిక్షిస్తున్నాడు ఆశ్చర్యం అది విధానం ప్రభు విధానం యో భూ మనం చూస్తాం సైతాని వాడుకున్నాడు అదే రీతిగా ప్రతి శత్రురాజుని ఈ మీదకి వాడుకున్నాడు దాని తర్వాత ఆ శత్రు రాజుకి నిశిక్షించాడు అట్లా ఐగుప్తి ఓడిపోవడం చూస్తాం తర్వాత అషూరు ఓడిపోవడం చూస్తాం అషూరు బబులోని చేతిలో ఓడిపోవడం బబులోను ఆ యొక్క పారసికుల చేతిలో ఓడిపోవడం పారసిక్కుల చేతిలో పారసిక్కులు గ్రేకీయుల చేతిలో ఓడిపోవడం గ్రేకీయులు చివరికి రూముల చేతిలో ఓడిపోవడం ఇది జరుగుతూ ఉంది కొన్ని నుంచి ఒక రాజ్యము ఇంకొక రాజ్యం చేతిలో ఓడిపోవడం కాబట్టి ఇప్పుడు ఇక్కడ అసురు రాజయోగి ఎట్లా ఆయన శిక్షిస్తానని చెప్తున్నాడు అతడు నేను వివేకిని నా బాహు చేతను నా బుద్ధి చేతను అలాగే చేసిందినని నేను జనముల సరిహద్దులను మార్చి వారి ఖజానలను దోచుకుంటుంది మహాబలిష్టమైన సింహాసన శిలను త్రోసివేసింది పక్షి గూటిలో ఒక చెయ్యి వేసినట్లు జనముల ఆస్తి నా చేత చిక్కెను ఒకడు విడవడిన గుడ్లను ఏర్కొన్న కొనున్నప్పుడు రెక్కను ఆడించినదైన నోరు తెరిచినదైన నన్ను కీచ కీచలాడునది అయినను లేకపోనట్లు నిరభ్యంతరంగా నేను సర్వ లోకంను ఏడుకొనుచున్నానని అనుకోను కాబట్టి గుణగణములు ఇవన్నీ ఇక్కడ బహు విశదీకరించబడింది అన్నట్టు వాళ్ళు ఎట్లా జీవిస్తారని అది అర్థం తీసుకుంటే నువ్వు అటువంటి గుణగణాలు ఉండవు గొడ్డెలి తనతో నరుకు చూచి అతిశయపడున తర్వాత రంపముతో రంపము తనతో కోయివాని మీద పొగడుకునున పొల తన్నెత్తువాణిని ఆడించినట్లు దండము కర్ర కాని వాణిని ఎత్తునట్లు ఉండున ఉండును కదా ప్రభువును సైన్యం కదిపతి బలిసిన అసురియుల మీదికి క్షయ పంపును వారి క్రింద అగ్నిజ్వల్లు గల కోరవి కంటి రాజును రాజును కాబట్టి ఆ అగ్ని వారిని కాల్చి వేయును అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మొదట శిక్షకి వారిని వాడుకుంటున్నాడు తర్వాత వారిని శిక్షిస్తున్నాడు ఏ రీతిగా శిక్షిస్తాడు ఇంకొక రాజు వస్తాడు చరిత్రలో వచ్చి వారిని శిక్షిస్తాడు కాబట్టి పదహారో పచ్చలో చూస్తున్నాం అగ్నికి సంబంధించిన బోధేది అగ్ని వచ్చి వారిని దహించి అన్న విషయాన్ని మనం చూస్తున్నాం అది మనం చూసినాం కూడా ప్రక్రమ గ్రంథంలోని బూరల తీర్పులో అగ్ని ఏ రీతిగా బయలుదేరుతుందని పదిటవ వచనంలో ఇస్రాయేల్ యొక్క వెలుగు అగ్నియును అతని పరిశుద్ధ దేవుడు జ్వాలల జ్వాలయు అగును ఇస్రాయల్ యొక్క వెలుగు అగ్నియును అతని పరిశుద్ధ దేవుడు జ్వాలయగును అది అశుర్ యొక్క బలురక్కసి చెట్లకును గచ్చ అంటుకొని ఒక్క దినంన వారిని మ్రింగి కాబట్టి ఎందుకు మనం ఈ విషయం జ్ఞాపకం చేస్తున్నామంటే అశురు అశూరు ఇప్పుడు అశూర్లో ఎవ చంపబడుతున్నారు అన్నప్పుడు దాన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అశూరు యొక్క గొప్ప జనం ఐగుప్తి యొక్క గొప్ప జనం అని చూసినాము ఐగుప్తు కుమార్తె అని మనం చూసినాం అట్లనే ఇప్పుడు అశూర్ కుమార్తె గురించి మాట్లాడుతున్నాడు ఈ వాక్యం అంతా ఆ గొప్ప జనం మీదకి ఏరిగా అగ్ని రాబోతుంది అని జ్ఞాపకం చేస్తుండే ఎందుకంటే వారు అట్లా తయారైనారు అన్నట్టు పంతొమ్మిది వర్షం చూడండి ఒకడు వ్యాధి దానికి ముందు పదిహేడవ వర్షంలో మలు రక్కసి చెట్లు గచ్చ పొదలు కాబట్టి చెట్లు అన్నప్పుడు మనం అర్థదేశం గొప్ప జన సమూహానికి సంబంధించింది ఒకడు వ్యాధిగ్రస్తుడై క్షీణించిపోనట్లుగా శరీర ప్రాణములతో కూడా అతని అడవికిని అతని ఫలభరితమైన పొలమునకును కలిగిన మహిమను అది నాశనం చేయును కాబట్టి ఫలభరితమైన పొలము ఇది అగ్ని గొప్ప జనం మీద పడుతుంది అన్న విషయానికి అర్థిస్తున్నాం ఐగుప్తు గొప్ప జనం మీద పడింది ఇప్పుడు అష్యురు గొప్ప జనం మీద ఎందుకంటే ప్రతి దాంట్లో మూడు గుంపులు ఉంటాయి ప్రతి రాజ్యంలో మూడు గుంపులు ఉంటాయి నేను ఇందాక మీకు చూపించిన అతని అడివి చెట్ల శేషము కొంచెమగును బాలుడు వాటిని లెక్కి పెట్టవచ్చును చిన్న గుంపు గురించి మాట్లాడతాడు ఇక్కడ బహు చిన్న గుంపు బాలుడు దాన్ని లెక్క అన్న విషయాన్ని మాట్లాడుతున్నాడు దేవుడు అంటే అంత చిన్నగా అయిపోతుంది గుంపు ఆ దినం నా శేషమును యాకోబు కుటుంబికులలో తప్పించుకున్న వారును తమును హతము చే ఇకను ఆశ్రయింపక సత్యమును బట్టి ఇస్రాయేల్ పరిశుద్ధ జరిగిన వ్యూహోన్ నిజంగా ఆశ్రయించదరు ఇదొక్కటే క్లు అన్నట్టు ఇంతకాలం నేను చెప్తున్న వాచారలో గొప్ప జన సమూహము ఎట్లా గొప్ప జన సమూహంలో నుంచి ఒక చిన్న గుంపు ఆ దినమున ఇస్రాయిల్ విశేషము అంటే గొప్ప జనం నుంచి చిన్న గుంపు ఆ యాక గుంపు కుటుంబికులు ఆ మతపరమైన జీవితం నుంచి బయటికి తప్పించుకొని వస్తారంట వీళ్ళు తమ్మును హతము చే వాని అంటే అశ్యురు చేతులకెళ్ళి తప్పించుకుంటారు ఇకను ఆశ్రయింపారు తెలుసుకునేటప్పటికీ ఆలస్యం అన్న విషయం అనేక పర్యలు జ్ఞాపకం చేస్తున్నాను వారిని తప్పించుకొని రావడా గొప్ప జనము వారిలో నుంచి బయటికి రావాలా బొబ్బులో నుంచి బయటికి రావాలా ఐగుతు నుంచి బయటికి రావాలా అశ్యూర్ నుంచి బయటికి రావాలా వారి ఇక వారిని ఆశ్రయించారు వాళ్ళ అబద్ధాన్ని ప్రకటించే ఇకను ఆశ్రయింపక సత్యంను బట్టి ఇస్రాయేళ్ల పరిశుద్ధ దేడున్న యోహోవాను నిజంగా ఆశ్రయించదరు అది చివరికి వచ్చేటప్పటికన్నట్టు కాబట్టి ఇది లక్ష మందికి సంబంధించిన బోధ మతపరమైన ఆ గుంపుల నుంచి బయటికి వచ్చేవాళ్ళు వీళ్ళందరూ ముగింపు చిన్న గుంపు ఇది అయితే శేషము తిరుగును ఇప్పుడు ఏం జరుగుతుంది చూడండి యాకోబు శేషము బలవంతునకు దేవుని తిరుగును నీ జల్లైన ఇస్రాయలు సముద్రపు ఇసుక ఉండి ఉండినను దానిలో శేషము తిరుగును బాగా అర్థం చేసుకోండి ఎంత ఇసుకరైన ఎంత సముద్ర ఇసుకరైన వాళ్ళే ఉన్నా కానీ తన బిడ్డలు అన్న చిన్న గుంపే తిరిగి రావున తిరిగి వస్తారంట బయటికి కానీ ఇసుక మీద మటుకు సముల నాశనము నిర్ణయింపబడేను నీతి ప్రవాహం వల్లే వచ్చును ఆ చిన్న గుంపు బయటకు వచ్చిన గుంపు మీద ఏలనగా తాను నిర్ణయించిన సముల నాశనము ప్రభువును శనికు అధిపతికి యుహవ సర్వ లోకమున కలుగజేయును ప్రతి రాజ్యకాలంలో ప్రపంచాత్మకంగా ఇది జరుగును సర్వలోకమున కలుగజేయును ప్రభువును సైనిక ప్రతిపతికు యహోవా ఇలాగ సెలవిస్తున్నాడు సియోనులో నివసించుచున్న నా జనలార ఐగుప్తీయులు చేసినట్లు ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి సియోనులో నివసించుచున్న నా జనలార ఐగుప్తులు చేసినట్టు అశురు కరతో నిన్ను కొట్టి నీ మీద తన దండము ఎత్తినను వానికి భయపడకుము ఇక నువ్వు కొద్ది కాలమైన తర్వాత నా కోపము చల్లారును కాబట్టి అయినా ఒక వాక్యాన్ని ఇది కొంచెం ఇరవై నాలుగో వర్షంలో మనం ఏం చూస్తున్నామంటే దేవుడు ఒక హెచ్చరిక ఇస్తున్న మనకి ఏంటంటే నువ్వు శివోని కుమారు కూడా నువ్వు అష్యురు గుంపులో ఉన్నావు నువ్వు ఐగుప్తు గుంపులో ఉన్నావు అన్న విషయాన్ని మాట్లాడుతున్నాడు నువ్వు అశురు గుంపులో ఉన్నావు ఐగుప్తు గుంపులు కూడా ఉన్నావు కాబట్టి నీకు శిక్ష తప్పదు కొంతకాలం అది నువ్వు భరించాల్సిందే అని చెప్తున్నాడు చివరికి మనం ఎక్కడ చూస్తున్నామంటే ఇరవై వచనంలో నీకు తప్పదు శిక్ష కాబట్టి ఆ దినంన నీ భుజము మీద నుండి అతని బరువు తీసి ఇంతకాలం వాళ్ళు ఏం బరువు మోస్తున్నారు అశురు బరువు మోస్తున్నారు ఐగుప్తులో ఐగుప్తు బరువు మోసిండ్రు వారి భుజముల మీద బరువు మోపినరు వాళ్ళు బారంగా ఉండే ఇశాల పదల మీద ఐగుప్తులు ఇప్పుడు చివరి కాలంలో అశూరియుల బరు వారి మీద వారి మెడల మీద ఉందని చెప్తుంది వాక్యం మొలసండి ఏడవసరంలో ఇరవై ఏడు ఆ దినమున నీ భుజముల మీద అతని బరువు తీసి నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టి నీవు బలిసినందున ఆ కాడి విరగొట్టబడును కాబట్టి చూడండి అశూరు కాడి వీరి మీద ఉద్ది అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది వారి మెళ్ళ మీద మనకు తెలుసు కొంతకాలం కిందట ఈ యొక్క ఈ కాడికి సంబంధించిన విషయంలో బరువుకి సంబంధించిన విషయాలు చూపించిన కొన్ని సంవత్సరాల లాంగ్ ఇయర్స్ ఇంతకాలం అనకు జ్ఞాపకం లేదు కానీ దేవుని యొక్క భారం ఏంది ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే చూడండి ఇరవై ఏడవ చివరి భాగంకి 27 ఏడు చివరి భాగం ఆ దినంన నీ భుజముల మీద నుండి అతని బరువు తీసి వేయబడను నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టి వేయబడను అయితే ఇక్కడ ఇంగ్లీష్ లో మటుకు అట్లా లేదు ఇంగ్లీష్ లో ఏముందంటే అండ్ ఇట్ షెల్ కమ్ టు పాస్ ఇన్ ద డే దట్ హిస్ బర్డన్ షాల్ బి టేకెన్ అవే ఫ్రమ్ ఆఫ్ దై షోల్డర్ అండ్ ఈస్ యోక్ ఫ్రమ్ ఆఫ్ దై నెక్ అండ్ ద యోక్ షాల్ బి డిస్ట్రాయిడ్ బికాస్ ఆఫ్ ది అనాయింటింగ్ ఇంగ్లీష్ అసలు తెలుగులో ఈ వాక్యమే లేదు తెలుగులో ఈ వాక్యంలేదు దయ్యోక్ షల్ బి డిస్ట్రాయ్డ్ బికాజ్ ఆఫ్ ది అనాయింటింగ్ అంటే ఆయక బారము అభిషేకం వలన పట్టివేయబడును అనింది ఇంగ్లీష్లో అసలు ఆ వాక్యంలేదు ఈ వాక్యంలో ఇక్కడ ఏముంది అంటే బలసిన ఆ కాడి విరగగొట్టబడునుంది గానీ అక్కడ ఏముంది అంటే ఇంగ్లీష్లో దయ్యోక్ షల్ బి డిస్ట్రాయ్డ్ బికాజ్ ఆఫ్ ది అనాయింటింగ్ అది బట్టిగానేలేదు తెలుగులో ఆ ఒక్క వాక్యం లేకపోవడం వలన మొత్తం దాని అర్థమంతా తారం అయ్యారైపోయింది కాబట్టి నీవు బలిసినందున ఆ కాడి విరగొట్టబడునని రాసిండ్రు ఇక్కడ కానీ ఇంగ్లీష్ లో తెలుసా నీ మీద ఉన్న కాడి అభిషేకం వలన విరగొట్టబడును అని ఉంది ఎంత తేడా చూడండి కాబట్టి దేవుని అభిషేకం వలన ఆ కాడి విరగొట్టబడును అని చెప్తున్నాడు English Bible lawakya. The yoke shall be destroyed because of the anointing. Abhishekamu ayaka baruvonu leka kaadi ni viragakodu tathii anjaptu un English lo. Abhishekamu ayaka baruvonu leka kaadi ni The yoke shall be destroyed because of the anointing. Endu kub? Kabat chunendi. Eppi nday tte. A prakriti saajamayanam bara ni môshtuna ro Vari veepul annyi kuruungi pothun day. Eppi nday tte. ఆ యొక్క అభిషేకం తట్టు తిరుగుతారో అంటే సత్యం తట్టు తిరుగుతారో ఏసు ప్రవే సత్యం అన్న విషయాన్ని గ్రహిస్తారో పరిశుధాత్మ నడిపింపు ఎప్పుడు పొందుకుంటారో ఆ కాడి సమూల నాశనం చేయబడుతుంది అభిషేకం వచ్చినప్పుడు అట్లా జరుగుతుందటందుకు పరిశుధాత్మ అభిషేకం కొరకు కనిపెట్టుకోమని మనం చెప్తా ఉంటాం పరశుదాత్మ అభిషేకం పొందుకోకపోతే నీ యొక్క శరీరము నీ యొక్క ఆత్మ నీ యొక్క ప్రాణము విమోచన పొందలేదన్నట్టు అందుకు ప్రతిరోజు నూతనంగా మనము పరిశుధాత్మాభిషేకం పొందుకుంటూ ఉండాలా కొంచెం స్పీడ్గా వెళ్ళిపోతాం ఇప్పుడు వాక్యం మనము ఏషా గ్రంథము పదకొండవ అధ్యాయం ఏష్యాగ్రంథము పదకొండవ అధ్యాయము పదకొండవ వర్షంలో ఎంతో తీటగా ఇప్పుడు అన్ని బయలుపరచబడుతు ఆ దినమున శేషించి తన ప్రజల శేషమును అంటే చిన్న గుంపిది అసురుల నుండియో ఐగుప్తుల నుండియో ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినండి ఏడు మళ్ళా కొత్త ఏడు స్థలాలుగా కనిపిస్తున్నాయి ఏడు దేశాలు ఆ దినమున శేషించి తన ప్రజల శేషమును ఆశురంలో నుండి అవిగుతుల నుండి పత్రోసులో నుండి పూశిలో నుండి ఎలాములో నుండి షీనారులో నుండి హమాతలో నుండి సముద్ర ద్వీపములలో నుండి విడిపించి రప్పించటకు యహోవా రెండవ తన చెయ్యి చాచును ఇది చివరి టైం సెకండ్ టైం రెండవ మారు ఇక్కడ తిరిగి ఏడు దేశాలు కనిపిస్తున్నాయి మనకి ఇవన్నీ సముద్ర ద్వీపపు దేశాలు అన్నట్టు ఐగుప్తు పత్రోసు అషూరు ఐగుప్తు పత్రోసు ఊషు ఏలాము షీనారు హమద్ ఇవి ఏడు దేశాలు కాబట్టి ఈ ఏడు దేశాలలో వీళ్ళు బానిసల్లాగా ఉన్నారు అని చెప్తున్నాడు దేవుడు చిన్న గుంపు వారిని దేవుడు అందులో నుంచి రెండవ మారు వస్తాడు అంటే ఇది సెకండ్ టైము క్రత నిబంధనకు సంబంధించిన విషయాలు ఇవి మొదట ప్రకృతి సహజంగా వాళ్ళని తీసుకొని వచ్చిండు బయటికి ఈసారి ఆత్మీయ సహజంగా వారిని బయటికి తీసుకొని వస్తున్నాడు ఎప్పుడు ఇక్కడ అన్ని దేశాలు ప్రకృతి సహజంగా ఉన్నాయి కానీ ఈరోజు అవన్నీ ఆత్మీయంగా మారిపోయినాయి మీకు అవకాశం ఉంటే ఒక క్లూ ఇస్తా అషూర్ అంటే ఏంది పర్యావరణం చూపించిన నేను అటు పర్యావరణం కూడా చూపించిన ఐగుప్త అంటే ఏంది మీకు తెలుసు అయితే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే స్ట్రాంగ్ నెంబర్స్ చూసుకొని పత్రోస్ అంటే ఏంది హూషు అంటే ఏంది ఇవి దేశాలు ఉన్నాయి ఇప్పటికీ కూడా హూషు అంటే ఇథియోపియా తర్వాత ఏలాము దేశం ఎక్కడుంది షీనారు అంటే బబులోని మనకు తెలుసు హమాత్ ఈ దేశాల అర్థాలు తెలుసుకోండి అవి ఏ రూపకంగా మీకు ఆ యొక్క ఆత్మీయ చూపిస్తాయి ఇవన్నీ ఆత్మీయమైపోయిన ఈ రాజ్యాలు ఇప్పుడు లేవు ఇవన్నీ ప్రకృతి సహజంగా మారిపోయినాయి వాక్యాన్ని చూపించేసి కి ముగించేస్తా పదహార వచనం పదకొండవ అధ్యాయము వేషగ్రంథము పదకొండవ అధ్యాయము పదహార వచనం కావున ఐగుప్తుల నుండి ఇస్రాయేల్ వచ్చిన దినమున వారికి దారి కలిగినట్లు అషురు నుండి వచ్చు ఆయన ప్రజల శేషమునకు రాజమార్గము ఉండును కాబట్టి రాజమార్గం అంటే హైవే అంటాం ఇంగ్లీష్లో అయితే ఐగుప్తల నుండి ఇస్రాయల్ ప్రజలు బయటికి వచ్చిన జనమున వారికి దారి కలిగినట్లు అష్యూర్ నుండి కూడా వాళ్ళని బయటికి తీసుకొని వస్తా అని చెప్తున్నాడు దేవుడు కాబట్టి పోయిన వారం వరకు మనం ఐగుప్తల నుంచి వాళ్ళు బయటకు ఇప్పుడు అష్యూర్ నుంచి కూడా వీళ్ళు బయటికి రావాల్సిందే లేకపోతే వాళ్ళందరూ అక్కడ మరణిస్తారు కాబట్టి గొప్ప జన సమూహం అందరూ ఏ రీతిగా ఐగుప్త నుంచి బయటికి వచ్చినరో అదే రీతిగా ఆశ్చర్యం నుంచి కూడా బయటికి రావాల్సిందే ప్రతి ఆ యొక్క రాజ్యం కాలంలో ఈ శల్పలు ఏ రీతిగా ఉన్నారో ఈరోజు యుగ సమాప్తిలో మతపరమైన జీవితము ఆ రాజాలను సూచిస్తుంది వాటి నుంచి వీళ్ళు రాకపోతే మటుకు వీళ్ళందరూ అక్కడ మరణిస్తారు అందుకే త్వరగా మతపరమైన జీవితం నుంచి బయటికి రావాల క్రైస్తవత్వం అసలు మతమే కాదది దాన్ని తయారు చేసి చెడగొట్టుకున్నారు దృష్టిని ప్రేరేపణ వలన క్రైస్తవత్వంలో పరిశుధాత్మ నడిపింపు శక్తినిందడం అనేది లేనే లేదు ఈరోజు సూచక క్రియలు అద్భుతాలు లేనే లేవు అన్నీ పోయినాయి ప్రతి చర్చలు అట్లా కదా అది మనకు కనిపిస్తలేదు ఈరోజు ప్రపంచాత్మకంగా ప్రార్థనా పూర్వకంగా దీన్ని మనం ముగించుకుందాం పరిశుద్ధుడు మాకు తండ్రి మీకు వదనాలైనా ఆయుగుప్తు సంబంధించిన విషయాలు మేము ముగించుకొని అశ్వరుకు సంబంధించిన విషయాలు జరిస్తుండగా సర్పంల చేతిలో గొప్ప జన సమూహము ఎట్లా చిక్కి మరణిస్తున్నారు అన్న విషయాన్ని మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి హైగుప్తు నుంచి ఏ రీతిగా బయటికి తీసుకొచ్చినారో అదే రీతిగా అషుర్ని అషురు చేతుల నుంచి కూడా ఈ బయటికి తీసుకొని రమ్మని ఇవన్నీ ఆత్మీయమైపోయినాయని మీరు మాకు చూపించినారు నైనా గొప్ప జన సమూహము మతపరమైన జీవితంలో వారిని బయటికి తీసుకొని వస్తున్నారు వారు అక్కడ సగం సత్యం సగం అవబద్ధాన్ని ఆశ్రయించి వేషధారకులు అయిపోయిన భక్తిహీనులుగా కాబట్టి వారికి ఇవన్నీ మేము చూపించి ఒప్పించాలా ఇది బహు కష్టతరమైన సేవ ఇంతకుముందు ఎప్పుడు అట్లా లేకుండే ప్రవ్వ ఇప్పుడు బహు కష్టతరమైన నాకు అన్ని తెలిసిన రక్షణ పొందినా బాప్సం పొందినా అనుకుంటున్నారు ప్రసాద పొందుకుని అనుకుంటున్నారు అనుకొని విగ్రహార దిక్కులుగా జీవిస్తున్నారు బుద్ధి లేని కాబట్టి నైనా వారికి వీటన్నిటిని మేము చూపించాలా కాబట్టి మా ప్రయాసానికి తగిన ప్రతిఫలం మాకు అనుగ్రహించండి చివరి ఫలంలో ఉంటున్నందుైనా మీ సహాయం అనుగ్రహించండి మీ కృపాలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి వింటనే వారందరినీ ఆశ్రయించండి సేవా పరిశీలన నడిపించండి వారి కుటుంబాలలో శాంతి సమయం తెచ్చండి ముఖ్యంగా ప్రభ ఈ నెల ప్రార్థన జీవితము తరలి ముఖ తని మరి అన్న విషయాన్ని మాకు హెచ్చరిస్తా ఉన్నారు నేను మా జీవితాలలో ఎక్కువ ప్రార్థనలో ప్రతిష్ఠింపబడ్డ జీవితం పరిశుద్ధమైన జీవితం మీ పరిశుద్ధంగా సమర్పించుకోబడ్డ జీవితం దశలో మేము ఉంటుండగానే అయినా ఓ ప్రవ్వ బహు పరిశుద్ధంగా మేము జీవించలాగా సహాయపడండి ఎవరి గురించి తప్పుదలు మాట్లాడకుండా ఎవరి మీద నిరాలు మొప్పకుండా ఎవరి గురించి ద్వేషించకుండా ఎవరిని హశించకుండా ఎవరి మీద కోపం చూపించకుండా మేము బహు జాగ్రత్తగా మీ కొరకు నాజీరు చేయబడ్డ జీవితం మాకు అనుగ్రహించే ప్రార్థన పూర్వకంగా మేము ముందుకోవాలని సహాయపడండి కాంప్రమైజ్ కాకుండా ఎక్కువసేపు ప్రార్థనలు కూర్చొనిలాగా ఆత్మలో ప్రభ మేము సహాయపడండి భాషలో మిమ్మల్ని ప్రార్థించలాగానే సహాయపడండి ప్రతి ఒక్కరూ కనీసం ఒక గంట సేపు అన్న భాషలను మనసుపించే బిడలగా ప్రేరేపించండి తండ్రి ప్రార్థన మీద అసహ్యం ఉన్నప్పుడు దుష్టిని చేతిలో కాబట్టి నైనా దుష్టిని అసహించుకొని ప్రార్థనలో మేము ఆసక్తి అటువంటి జీవితం అందరికి అనుగ్రహించి రాత్రి మంచిది ధర దమ్మని యేసు క్రీస్తు తండ్రి ఆమ్మేన్ మన ప్రమైన ఏసుక్రీస్తు కృప సమాధానం నడిపింపు మనందరికీ సాధాకాలంతోడైనడుగాక ఆమ్మేన్ అందరికీ ప్రయోజనాడు స్పిస్టర్స్ అండ్ బ్రదర్స్ అందరికి ప్రేజర్